మంత్రస్వూపాయ్ర నియంతోమ సూర్యోచనాయ సకలలోకరక్షమ్రస్వూపాయ్ర నియంతయ సోమ లోక సకలలోకరక్ష మ శాంత స్వూపాయ పావతీ మనోహరాయ రుద్రభద్ర మహారౌద్ర పాతు మాం స మృత్యుజయ శివాణే శిఖండ మృత్యు సంసార ఖండన ్రుద్రమరుత స్తున్వ్యైస్త వేదై సాంగపదక్రమోపనిషదై గాయ సా ధ్యాన తద్గతే ననస పశ్యం యోగిన యంతం విదు సురా దేవాయ తస్మై ృష్ణాయ వాసువాయ దీనందోపకరాయ గోవిందాయ నమో నమ శ్రుతిస్మృతిపురాణ ఆలయం కరుణాయ గవత్పాద శంకర లోకంకరం ఓం శ్రీ సద్గురుభ్యో నమ పరమేశ్వరుణ్ణి ప్రార్థించడం స్తుంచడం రుద్రాధ్యాయంలో ముఖ్యంగా నమ్మక భాగంలో ప్రధానమైనటువంటి విషయంగా మనం చూసాం ఇది కేంద్ర విషయం భగవంతుడిని స్తుతించడం ప్రార్థించడం ఇది చాలా గొప్ప సాధన పవిత్రమైనటువంటి సాధన ఎందుకో తెలుసా ఇక్కడ మనం భగవంతుణ్ణి ప్రార్థించడం అంటే ఎవరి కోసమో మనం భగవంతుని ప్రార్థించడం లేదు దేనికోసమో భగవంతుని మనం ప్రార్థించడం లేదు మరొకరి కోసం భగవంతుని మనం ప్రార్థించడం లేదు పరమేశ్వరుడు కొరకే పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం అది చాలా గొప్ప విషయం కాబట్టి నమ్మకమంతా మనం చూస్తూ పోతే ఎక్కడ మనం నమహ అన్నప్పటికి కూడాను భగవంతుణ్ణి పొందాలనేటువంటిదే అంతర్భావంగా కనపడుతూ ఉంది కానీ ధర్మార్థ కామాల వైపు ఎక్కడ ఏదో సందర్భానుసారంగా కొని ఉండొచ్చేమో గానీ కేంద్ర విషయం మాత్రం భగవంతుని చుట్టే తిరిగింది కాబట్టి భగవంతుణ్ణి ఆశిస్తున్నాం గనక రెండవది కాకుండా ఇది చాలా పవిత్రమైనటువంటి సాధన ఉత్కృష్టమైనటువంటి ఉపాసన ఎందుకు ఉపాసన అనాల్సి వస్తూ ఉప ఆసన ఉపాసన ఉప అంటే దగ్గరగా సమీపంగా ఆసన అంటే కూర్చోవడం అని అర్థం సమీపంగా కూర్చోవడం దగ్గరగా కూర్చోవడం ఉపాసన కూర్చునేది ఎవరు ఎవరికి దగ్గరగా కూర్చోవడం ఇక్కడ ఉపాసన కూర్చునేది మనసు అదే ఇక్కడ ఉపాసన చేసేది ఉపాస్యం ఎవరు పరమేశ్వరుడు కాబట్టి మనసు పరమేశ్వరుడికి దగ్గరగా కూర్చొని ఉండడం ఉపాసనం అది ఇంకేళ ఈ ఆసనం ఎక్కడంటే భగవంతుడికి దగ్గరగా ఆసనం కూర్చొని ఉండడం ఇది ఉపాసనం స్వామీజీ అంత తేలిగ్గా కూర్చుంటుంది మనసు భగవంతుడి దగ్గర ఎంతో చంచలమైనటువంటిది ఒక క్షణం నిలిచేందుకు అవకాశం లేదు మరి ఇటువంటి మనసు భగవంతుడికి సమీపంగా ఎట్లా కూర్చోగలుగుతుంది భగవంతుడే మనకు అవసరం ఎన్నో అవసరాల మధ్య తాను ఒక అవసరం కాడు తానే ఏకైక అవసరం అనేది గనక మనసుకు తెలిసి వస్తే ఆ తర్వాత భగవంతుని విడిచిపెట్టి మరొక దానిని మనసు ఈ ప్రపంచంలో ప్రేమించలేదు అది ఇక్కడ కనుక భగవంతుడు నాకు కావాలి నాకు అవసరము అనేటువంటిది జ్ఞానపూరితంగా అర్థమైనప్పుడు మనసు మరొక దాని మీదకు పోతూ ఉంది అని అంటే పలు పలు విధాలుగా పోతూ ఉంది వివిధమైనటువంటి విషయాల మీదకు పోతూ ఉందంటే ఆ భక్తి పనిచేయవేక నిరుపయోగమైనటువంటి భక్తి అని అర్థం ఎందుకని నీకు పురుషార్థ నిశ్చయం జరిగిపోయింది జీవితంలో ఏది పొందినా కూడాను ఒక అసంతృప్తితో నువ్వు మిగిలిపో మిగిలిపోతున్నావు తృప్త భవిష్యామి నేను తృప్తిని పొందాలి నువ్వు అనుకుంటూ నువ్వు ఆశించేటువంటి తృప్తి ఏదో అది పరిపూర్ణమైనటువంటిది దేశ కాలాదుల చేత పరిమితంగా అనేటువంటిది అనంతమైనటువంటి దాన్ని నువ్వు కోరుతూ ఉండేటప్పుడు అటువంటి దాన్ని ఆశిస్తూ మళ్లీ పలుపలి విధా విధాలగా మనసు పోతూ ఉంది అని అంటే ఇంకా పురుషార్థ నియం చక్కగా జరగలేదని అర్థం కాబట్టి అది జరిగిన తర్వాత మనసు మరొక చోటకి వెళ్లేందుకు అవకాశమే లేదు ఒకవేళ వెళుతూ ఉంది ఇది విఘ్నం కాబట్టి పరమాత్మ కొరకు పరమేశ్వరుని కొరకు మనం చేసేటువంటి సాధనల్లో మనం ఆశించేటువంటి పరమాత్మకు పొందాలనుకునేటువంటి మనకు మధ్యలో ఉండేటువంటి అడ్డుగోడ ప్రతిబంధకం ఏదన్నా ఉంటే అవరోధం అదే ఇక్కడ ప్రధానంగా తెలుస్తుంది ఎందుకో తెలుసా కాబట్టి నేను అనుకున్నది నేను ఆశించింది పొందలేకపోతున్నాను ఎంత తెలుస్తూ ఉన్నప్పటికీ కూడా అంటే దీని మధ్యలో ప్రతిబంధకాలు ఉన్నాయి ఆ ప్రతిబంధకాలే విఘ్నాలు ఈ విఘ్నాలేంటి గతంలో మనం చేసినటువంటి పాపాలు మన వైపు పాప ఫలితాలు మనల్ని వెంబడిస్తూ ఉన్నాయి ఇవే విఘ్నాలుగా ఉన్నాయి వీటి మధ్యలో నిరాటంకంగా నిర్విఘ్నంగా సాధనను కొనసాగించలేకపోతూ ఉన్నాం కాబట్టి ఆ విఘ్నాలను తొలగించుకోవడం కోసం నిర్విఘ్నంగా సాధన కొనసాగడం కోసం ముఖ్యంగా రుద్రాధ్యాయాన్ని నమ్మకాన్ని అధ్యయనం చేసేటప్పుడు ఇక్కడ వినేటువంటి విషయాన్ని మన మనసులో చేసేటువంటి భావనలు సుస్థిరంగా నిలవడానికి విఘ్నాలు లేకుండా ఉండడానికి విఘ్నరాజ అయినటువంటి విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ మనం ప్రారంభం చేస్తున్నాం నేను ఒకరి శ్లోకం చెప్పాను ఈరోజు చూడండి ఈ శ్లోకం కూడా రుద్రంలోనే ఉంది మన సంప్రదాయంలో రుద్రాన్ని అధ్యయనం ప్రారంభించేటప్పుడు పారాయణం చేసిన అభిషేకం దగ్గరగాని ముందు ఈ విఘ్నేశ్వర ప్రార్థన ఈ మంత్రాన్ని చెప్పి వేదంలో ఉండేటువంటి ఈ మంత్రం ఇది ఇది చెప్పిన తరువాత మనం నమ్మకానికి వెళ్తూ ఉంటాం గణనాన్వా గణపతి గం హవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తమం జ్యేష్ట రాజం బ్రహ్మణా బ్రహ్మణన శృణ్వన్నోతి బిస్సీద సాధనం నమ గణపతికి నమస్కారం విఘ్నరాజు ఆయన విజ్ఞాన నివారిస్తాడు అవసరమైతే విజ్ఞానం కల్పిస్తాడు కాబట్టి అటువంటి విఘ్నరాజుకి నమస్కరిస్తూను చెబుతారా గణనాన్త్వా గణపతి గం హ కవిం కవీనాశ్రవస్థమ్యేష్ట రాజం బ్రహ్మణా బ్రహ్మణ స్ప ఆన శృణ్వన్నోతి సీద సాదనం గణానాం త్వా గణపతిగం హవామహే ఉపాస్మహే గణానాం గాణపతిగం గణపతి కాబట్టి అనేక మంది గణాలు ఉన్నారు అంటే ప్రమద గణాలు శివగణాలు ఇవన్నీ అవే కాకుండా ప్రాణులందరూ గణాలే జీవులందరూ గణాలే కాబట్టి గణానాం ఈ గణాలలో త్వత్వం నీవు గణపతిగం గణానాం పతి కాబట్టి ఈ శివగణాలు ప్రమదగణాలు జీవులు అనేకం ఉండనా వీళ్ళందరికి కూడాను ప్రభు అయినటువంటి వాడివి నీవు గణపతిగం హవామహే అయ్య నిన్ను పూజిస్తూ నీకు నమస్కారం నీకు ధ్యానిస్తూ ఉన్నాను ఇవన్నీ వస్తాయి కవిం కవీనా కవిం కవీనాం కవీనాం కవిహి కవి అంటే చాలా దూరచూపు కలిగిన వాడు అని అర్థం ఈరోజు మనకు కవులున్నారు సమాజంలో వీళ్ళు కాదు కవి క్రాంతదర్శి భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాన్ని ఊహించగలిగేటువంటి వాడు కవి అదే కవిం పురాణం అనుశాసి ఏది భగవద్గీతలో కాబట్టి కవిం అంటే కవిహి క్రాంతదర్శి కాబట్టి భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలు కూడా ఎవరైతే పూర్ణంగా తెలుసుకుంటూ ఉంటాడో అటువంటి వాడు కవి కవిం కవీనాం కవీనాం అటువంటి కవులలో నువ్వు కవి ఆ కవులకు కవి అయినటువంటి వాడివి కాబట్టి భవిష్యత్తును తెలుసుకునేటువంటి వాడే క్రాంతదర్శి మహాజ్ఞాని కాబట్టి వాళ్ళకు కూడాను నువ్వు అధిపతివి కవులకు కవి అయినటువంటి వాడివి ఎందుకని వాళ్లలో ఏ వైభవం ఉండినా ఈ వైభవానికి ఆధారమైనటువంటిది పరమాత్మే కాబట్టి పరమాత్మ ఉండడం వల్ల వాళ్లలో ఉండేటువంటి వైభవం వ్యక్తం అవుతుంది కనుక ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ విధమైనటువంటి వైభవం వ్యక్తమైనా అది అలా ఉండడం వెనక ధర్మం ఉంది నియతి ఆ ధర్మ రూపంలో పరమాత్మే ఉండాడు కాబట్టి కవీనాం కవిహి కాబట్టి క్రాంతదర్శులు భవిష్యత్ దర్శనం చేసేటువంటి వాళ్ళు అనేక మంది ఉండినా కవీనాం కవిహిత్వం కాబట్టి నీవు వాళ్ళల్లో కవుల్లో కవి అంటే వాళ్ళకి ఆధారమైనటువంటి వాడివి వాళ్ళ వైభవానికి కారణమైనటువంటి వాడివి నిన్ను ఆధారం చేసుకునే వాళ్ళ యొక్క వైభవం అంతా కూడా ఊరేగుతో ఉంది ఈ ప్రపంచంలో దర్ కవిం కవీనాం కాబట్టి ప్రమద గణాలు ఎవరైతే ఉన్నారో దేవగణాలన్నిటికీ మానవ గణాలన్నిటికీ నువ్వు ప్రభు వాడివి ఇక్కడ ప్రభువు అన్నప్పుడు ఒకటి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ దేవతార రూపంలో గణపతిని మనం ప్రార్థించడం లేదు యజామహే దైవంగా ప్రార్థిస్తూ ఉన్నాం ఇది చాలా ఇంపార్టెంట్ ఒక అధిష్టాన దేవతగా మనం చూడలేదు అంటే దేవతకి దైవానికి ఏమిటి స్వామీజీ తేడా దేవేషు భవహ దైవం దేవేషు భవహ కాబట్టి ఈ అధిష్టాన దేవతలు ఎవరైతే అటువంటి దేవతలలో దివ్యంగా ప్రకాశించేటువంటి అంతర్యామి చైతన్యం ఏదైతే ఉందో అదే దైవం కాబట్టి దేవతలు అనేకం దైవం ఒకటే అది చైతన్య స్వరూపం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కాబట్టి అటువంటి దైవం నీవు కనుక ఇక్కడ మనం ఒక ఏదో ఒక దేవతారూపంలో మాత్రం మనం ప్రార్థన చేయడం లేదు దైవంగానే ప్రార్థిస్తూ ఉన్నాం ఎందుకని గణపతిం అందరికీ ప్రభు అయినటువంటి అంటే ఈ సృష్టి కారకుడివి నీవే స్థితి కారకుడివి నీవే లయకారకుడివి నీవే ఈ ప్రపంచం ఇలా ఉండడానికి ఏదైతే ఆధారమో అదంతా నీవే కాబట్టి ఎవరి నుంచి ఈ ప్రపంచం వచ్చిందో ఎవరిలో ఉందో ఎవరిలో విలీనమైపోతుందో అదంతా నీవే ఇక్కడ ఉండేటువంటి ధర్మం నీవే ధర్మరూపంలో ప్రకాశించే శోభించేటువంటి వారివి నీవే కనుక గణానంతం హవామహే కవిం కవీనాం ఉపమశ్రమస్త అంటే భగవంతుణ్ణి ఏదో ఒక పోలికతో చెబుతూ పోవడం వాస్తవానికి ఇది సాధ్యం కాదు ఉపమా శ్రవస్తవము అంటే ఒక ఉపమానం కారడంతో భగవంతుడిని మనం స్థుతిస్తూ పోతాం కాని భగవంతుడికి ఉపమానం ఏది ఇవ్వలేము ఎందుకని ఆయనకి సమానమైనటువంటిది ఏది ఈ ప్రపంచంలో లేదు గనక కానీ ఏవైతే మనం భగవంతునికి ఉపమానాలుగా ఇస్తూ ఉన్నామో స్థుతిస్తూ ఉన్నాము ఆ ఉపమానాల ద్వారా అవి ఇంకొకరికి వర్తించేటట్టుగా లేవు అది తమాషా ఇప్పుడు భగవంతుని యొక్క సర్వాంతర్యామిత్వం అంతటా వ్యాపించి ఉన్నాడు అనేటువంటిది నిర్ణయం కావాలి అంటే ఆకాశవత్ అంట గగన సదృశం కాబట్టి ఆకాశంలాగా సర్వవ్యాపకమైనటువంటి వాడు కాబట్టి ఆకాశంలాగా సర్వవ్యాపకమైనటువంటి వస్తువు ఇంకొకటి లేదు అన్నిటికన్నా సూక్ష్మమైంది గనక సూక్ష్మాతి సూక్ష్మమైంది గనక ఆకాశం అన్నిటికీ ఆధారమై ఉంది అక్కడి నుంచి వచ్చాయి ఆకాశ దాయు వాయు అగ్నిరాపహ ఇట్లా వచ్చాయి కనుక తత ఆకాశ సంభూత ప్ర ప్రథమంలో ఆకాశమే ఆవిర్భవించింది ఆకాశం నుంచి సమస్తమైనటువంటి ఈ చతుర్భూతాలన్నీ కూడా దాంట్లో నుంచి వచ్చాయి కనుక ఆకాశం అనంతం స్పేస్ దాన్ని పోల్చడానికి ఇంకొకటి లేదు రెండవది లేదు ఉపమానం ఇవ్వడానికి అవకాశం లేదు అటువంటి ఆకాశాన్ని పరమాత్మకు ఎందుకు ఇస్తున్నామంటే ఇది ఆయనకి ఇచ్చినా కూడా సరిపోదు ఎందుకని ఆయన నుండి ఇది ఆవిర్భవించింది కాబట్టి ఆకాశానికి ఆధారం అయినటువంటి వాడు కనుక మనకు దొరికేటువంటి ఇక్కడ విషయాలు ఏవైతే ఉన్నావో వీటిని పోల్చాల్సి వచ్చినప్పుడు గగన సదృశం ఆకాశవత్ అని అంటూ అట్లే భగవంతుడి యొక్క ఒక దివ్యత్వాన్ని ఆయన ప్రకాశకత్వాన్ని చెప్పాలి అనుకున్నప్పుడు ఆదిత్యవత్ అంటారు సూర్యుని పోలిస్తే కాబట్టి సూర్యుడి యొక్క ప్రకాశం ఇంకెక్కడా ఈ ప్రపంచంలో మనం గోచరించడం లేదు అంతటి అద్భుతమైనటువంటి ప్రకాశం కలిగినటువంటి వాడు స్వప్రకాశంగా ఉన్నాడు చంద్రుల్లాగా పరప్రకాశం కాదది అనుభాతి కాదు భాతి తనకు తానుగా ప్రకాశిస్తూ ఉన్నాడు అటువంటి సూర్యుణ్ణి పోలుస్తూ ఉపమానంగా మనం చెబుతూ ఆదిత్యవత్ ఎంత అవుతుందే గగన సదృశ్యం ఆదిత్యవత్ ఇవన్నీ కూడా కాబట్టి ఇటువంటి అనేకమైనటువంటి ఉపమానాల చేత ఏ ఉపమానం నీకు ఇవ్వడానికి అవకాశం లేకపోయినా హే భగవాన్ అనేకమైనటువంటి ఉపమానాల చేత నీవు ప్రస్తుతింపబడుతూ ఈ ప్రపంచంలో జ్యేష్ఠ రాజం రాజతే జ్యేష్ఠులలో ప్రకాశించేటువంటి వాడి జ్యేష్ఠులు ఎవరు ఈ ప్రపంచంలో అంటే భక్తులే గొప్పవాడు ఎవడు ఈ ప్రపంచంలో అంటే ధనం కలిగిన వాడు కాదు పెరు ప్రఖ్యాతులు వాడు కాదు లేదు రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడు కాడు ఎవడి ఈ ప్రపంచంలో గొప్పవాడు జ్యేష్ఠుడంటే భక్తుడే జ్ఞానం కలిగినటువంటి వాడు జ్ఞాని అటువంటి వాళ్లలో ఏ చైతన్యం అయితే దివ్యంగా ప్రకాశిస్తూ అది నీది జ్యేష్ఠ ఆ జ్యేష్ఠుల్లో ప్రకాశించేటువంటి వాడు నీవే బ్రహ్మణ బ్రహ్మణస్పత బ్రహ్మణస్పతే నృణ్వన్ ఊతిభిహి ఆసీద సాధనం కాబట్టి భగవాన్ ఇటువంటి నీవు బ్రహ్మవేత్తలు ఎవరైతే ఆ బ్రహ్మవేత్తల్లో కూడా నువ్వు శ్రేష్ఠుడివి ఎందుకని నీ జ్ఞానమే వాళ్ళ దగ్గర ఉండేది కాబట్టి వేద జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళలో శోభించేవాడివి నీవే వేదాల్లో ఉండేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది కూడా నీదే కాబట్టి నువ్వు వేద నారాయణుడివి వేద స్వరూపుడివి ఆద్య పురుషుడివి ృ్వవన్ మా ప్రార్థనలు నువ్వు ఆలకించి ఎందుకని మమ్మల్ని రక్షించాలి కనుక ఊతిభిహి ఎన్ని మార్గాల్లో వచ్చి రక్షిస్తావో ఎందుకని అంత భయంకరమైనటువంటి ఆపదల్లో మేము చిక్కుకొనున్నాం ఈ ప్రపంచంలో కాబట్టి ఊతిబిహి సాధనం ఆసిద మా హృదయాల్లో నీవు సుస్థిరంగా నిలిచిపో అని విఘ్నేశ్వరిని ప్రార్థిస్తూనా గణపతి గమ్ హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ట రాజం బ్రహ్మణ బ్రహ్మణ స్వత ఆన శృణ్వన్నోతి బిస్సీద సాధన ఓ శ్రీ మహాగణపత నెక్స్ట్ ఓం నమో భగవతే తర్వాత మంత్రం నుంచి నమ్మకం ప్రారంభమవుతుంది మొట్టమొదట రుద్రుడికి నమస్కరిస్తూ ఉన్నాం ఓం నమో భగవతే రుద్రాయ మంగళాచరణం మొదట ఓం నమో భగవతే రుద్రాయ నాలుగు పదాలు మొదటిది ఓం ప్రణవం కాబట్టి ఓం అనేటువంటిది అవు అనే ధాతువులో నుంచి వచ్చింది ఇంతకు ముందు కూడా మీకు ఉపనిషత్తులో చెప్పును అవు అనేటువంటి ధాతు అంటే అవతి ఇది ఓం అవతి అంటే రక్షతి ఇది ఏదైతే రక్షిస్తూ పోతూ ఉందో పోషించేది అదే రక్షించేది అదే కనుక ఓం కనుక తస్వచక ప్రణవ భగవంతుడికి ఓంకారం అనేటువంటిది నామం మీకు నాకు పేర్లు ఎట్లాగైతే ఉన్నాయో ఆ పేరులో ఏముంది నామి యొక్క గొప్పతనమే నామంలో ఉంది నామిని గుర్తు చేసేది నామే నామిని తెలుసుకోవడానికి ఉపకరించేది నామే పేరు ద్వారానే ఆ వ్యక్తిని మనం తెలుసుకుంటూ కనుక ఈ నామం ఏదైతే ఉందో ఓం భగవంతుడికి పరమేశ్వరుడికి తస్య వాచక ఇది భగవంతుడికి ఒక పేరు కనుక వాచ్య వాచకయోర భేద అంటే నామికి నామానికి తేడా లేదు హరిశ్చంద్రుడున్నాడు హరిశ్చంద్రహ అని పేరు దానికి నీ తేడా లేదు రాముడున్నాడు రామహ ఆయని పేరు కనుక రాముడికి రామనామానికి నామానికి తేడావలేదు ఎందుకని ఆ నామం ఎవరిదో కాదు రాముడిదే అట్లాగా ఈ ఓము ఏమిటి అని అంటే ఓము భగవంతుని యొక్క వాచకం గనక భగవంతుడు వాచ్యం ఓంకారం వాచకం ఇది వాచ్య వాచకయోహో అభేద కాబట్టి వాచ్యానికి వాచకానికి భేదం లేదు భగవంతుడికి భగవన్ నామానికి భేదం లేదు కనుక ఓం అనేటువంటిది అవతి రక్షతి ఎందుకు రక్షిస్తూ ఉంది భగవంతుడు రక్షించేటువంటి వాడు మనందరినీ రక్షించేటువంటి వాడు భగవంతుడు అట్లాగే ఈ ఓంకారం కూడా మనల్ని రక్షిస్తూ కాబట్టి ఇది భగవంతునికి ప్రతీకం గనక మంగళాచరణం ప్రారంభంలోనే ఓం నమో భగవతే రుద్రాయ కాబట్టి ఓం అనడమే మంగళాచరణం నిర్విఘ్న పరిసమాప్తి కమహ మంగళమాచరేత్ కాబట్టి మనకు ప్రారంభించేటువంటి ఈ కార్యం నిర్విఘ్నంగా నిరాటంకంగా సాగడానికి భగవంతుని యొక్క ఆశీస్సుల్ని ఆశీర్వాదాన్ని మనం కోరుతూ ఉన్నాం భగవంతుని అనుగ్రహాన్ని మనం అభ్యర్థిస్తున్నాం ప్రార్థిస్తూ ఉన్నాం అందువల్ల ఓం అవతి ఇది రక్ష నమో భగవతేబట్టి ఓం అయిపోయింది నమ హే భగవాన్ నమస్కారం నీకు నమస్కారం ఇది నమ్మనేటువంటి ధాతువుల నుంచి వచ్చింది నమస్కారం అనేటువంటిది అంటే ఇది ప్రహ్వీభావ ఒక నమ్రత నమస్కారంలో ఒక నమ్రత అహంకారం లేనటువంటిది నమస్కారం తిరస్కారం తెలియనటువంటిది నమస్కారం పురస్కారం ఆశించినటువంటిది నమస్కారం కాబట్టి ప్రహ్వీభావ ఒక నమ్రత కనుక భగవంతుని చూసినప్పుడు సర్వవ్యాపకమైనటువంటి సర్వాంతర్యామి సర్వేశ్వరుడు ఆయన దగ్గర నమస్కారం ఎట్లా చేస్తాం నమస్కారం అనస్కారం ఇది ప్రహ్వీభావ నమ్రత కాబట్టి భగవంతుడిగా నమస్కరిస్తూ ఉన్నాం ఓం నమో భగవతే భగవతే అంటే భగ అస అస్తి భగవాన్ భగవాన్ తెలీదా మీకు ఏంటి భగవాన్ అంటే బోలో ఐశ్వర్య సమగ్రస్ ధర్మస్ యశస్ శ్రియ జ్ఞానవైరాగ్యయ భగీరణ కాబట్టి ఇవి ఆరు అష్టైశ్వర్యాలు ఇవి కలిగినటువంటిది భగహ భగహ కలిగినవాడు భగవాన్ భగవతే భగవంతుడు అవుతుంది ధనం కలిగిన ధనవాన్ బలం కలిగినవాడు బలవాన్ బలవాన్ అంటే బలం కలిగినవాడు ధనవాన్ అంటే ధనం కలిగినటువంటి ఇక్కడ భగవాన్ అంటే భగహ కలిగినటువంటి వాడు భగహ అస్య అస్తితి భగవాన్ అవేమిటంటే ఈ షడ్గుణశ్వర్యాలు సమగ్రస్య ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య సమగ్రస్య యశ శ్రీహి జ్ఞానం వైరాగ్యం ఈ ఆరు ఎవరిలోయితే పూర్ణంగా ఉన్నాయో అటువంటి వాడు భగవంతుడు అటువంటి వాడిని మనం ఆశ్రయిస్తూ ఉన్నాం ఎందుకని ఈ లక్షణాలు మనలో కూడా కొద్దిగా గొప్ప ఉన్నాయి లేకపోలేదు మర్చిపోయారా మైపు కాలేజ్ మరి పోవాలా ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి కదా ధర్మం ఏదో కొద్దిగా ఉంది మన దగ్గర యశస్సు ఏదో కొద్దిగా ఉంది పేరు ప్రఖ్యాతులు కొద్దిగా ఉన్నాయి కనీసం మన పక్కింటి వాళ్ళకైనా తెలుసు సరేనా కాబట్టి ఐశ్వర్యం ఏదో కొద్దిగా గొప్పది బస్ ఛార్జీకైనా కాబట్టి ఆయనకి సమగ్రంగా ఉంది మనకేదో కొంత ఉంది అంతే కనుక మనకు ఉన్నవే ఇవి ఐశ్వర్యం ఉంది ధర్మం తెలుసు ధర్మం కూడా ఉంది మన దగ్గర కొద్దిగా యశస్సు ఉంది స్త్రీ సంపద ఉంది సౌభాగ్యం ఉంది జ్ఞానం కూడా ఉంది ఎంతుంది అనేది వేరే విషయం ప్రశ్నిస్తే వేరే విషయం ఏదో ఉంది వైరాగ్యం కూడా కొద్దో గొప్ప మన దగ్గర ఉంది రాదర్శ భావ కాబట్టి ఇవన్నీ కొద్ది కొద్దిగా మన దగ్గర ఉన్నాయి కానీ ఇవి ఉండబట్టే అది కావాలి అనిపిస్తుంది అది కృత భాష ఇవి మన దగ్గర కొద్ది కొద్దిగా ఉన్నాయి ఇవి అసంతృప్తిని కల్పిస్తూ ఉన్నాయి తృప్త భవిష్యామి కాబట్టి నా దగ్గర సౌభాగ్యం ఉంది ఇది సరిపోదు నా దగ్గర ధర్మం ఉంది సరిపోదు నా దగ్గర జ్ఞానం ఉంది సరిపోదు ఎందుకని ఈ ప్రపంచంలో ఏది నాకు తెలిసినా ఇది జ్ఞానం అని పూర్ణంగా చెప్పలేకపోతున్నాను ఎందుకని తెలిసిన వాటిలో తెలియనివి ఈ మన దగ్గర ఇవి ఉన్నవి గనకే కోరుకుంటున్నాం మనకు తెలియనివైతే కోరుకునేందుకు అవకాశం లేదు అది పూర్ణంగా పరమాత్మ దగ్గర ఉంది గనక అవన్నీ కూడా మనం కావాలనుకుంటున్నాం కాబట్టి ఆయన భగవతే రుద్రునకు నమస్కారం ఈ రుద్రుడు మహేశ్వరుడు ఇది రుధిర్ ధాతుల నుంచి వచ్చింది రుద్రహ రుదిర్ అంటే అశ్రు విమోచనే ఇది దుఃఖానికి సంబంధించింది అనుకుంటా అశ్రు విమోచనే అంటే కన్నీళ్ళని చిందించడం దాని అర్థం రుధిర్ అనేటువంటి ధాతువు రుధిర్ ధాతుల నుంచి రుద్ర అనేటువంటి పదం వచ్చింది రుధిర్ అంటేనే డెరైవేషన్ అంటే అశ్రువులను అశ్రు విమోచనే అశ్రువును చిందించడం ఎందువల్ల ఎప్పుడు అశ్రువులను చిందించేది ఆనందంలో ఎప్పుడు అది వేరే సాధారణంగా దుఃఖం వచ్చినప్పుడు కన్నీళ్ళు మనం కాబట్టి అందరినీ ఏడిపించగలిగేటువంటి వాడు రుద్రుడు రోదాయతి సర్వం అందరు ఏలవడానికి ఆయన కారణమై ఉండే ఇది అర్థం రోదయతి సర్వం ఎప్పుడు స్వామీజీ అంతకాలే ప్రాణ సమయే ఇప్పుడు నవ్వుతున్నామంటే ఎందుకు తెలుసా శుభ్రంగా ఉంటాం పది మంది ఏడిపించడానికి అని తెలుసు అర్థం అవుతుంది సపోజ్ మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఎందుకో సార్ హాఫ్ అవర్ లో పోతారని అప్పుడు ఇది అక్కడి నుంచి మారిపోద్ది ఎందుకని దుఃఖం కలుగుతూ ఉంటుంది ఇది అంతకాలం వచ్చేసింది నాకు దగ్గరకు వచ్చేసింది ఇక నేను చనిపోతూ ఉన్నాను అనేటువంటి బాధ కాబట్టి సర్వులు కూడాను అంత్యకాలంలో దుఃఖిస్తూనే ఉన్నారు ఈ ప్రపంచంలో కాబట్టి లయకారకుడు శివుడు గనకాల అది అందువల్ల ఆయన శివభూమి అక్కడికి వెళుతున్నాం మనం అందుకని రుద్రభూమి రుద్రుడు ఉండేటువంటి చోటు శ్మశాన మనం వెళుతూ ఉన్నాం కాబట్టి రోదయతి అంతకాలే అయ్యా మనం ఎందుకు ఏడుస్తున్నాం శివుడు వల్ల ఏడుస్తున్నావా శివుడు వల్ల ఏడడం అనేది ఎందుకంటే ఆయన సమగ్రస్య ధర్మస్య ఆయన ధర్మం ఏం చేస్తూ ఉన్నాడు సృష్టి కారకుడు తానే స్థితికారకుడు తానే లయకారకుడు తానే అది ధర్మం పుట్టినవాడు చనిపోవాలనేటువంటిది ధర్మం అదొక నియతి ఇట్స్ ఎన్ ఆర్డర్ కాబట్టి ధర్మాన్ని దైవం ఎప్పుడు దాటదు కానీ మనం ఏడ్చేది ఆ ధర్మం కోసం కాదు ధర్మాన్ని ఆచరించేటువంటి దైవం కోసం కాదు మనం ఇంకా బ్రతకాలని ఉంది కనుక ఇది అజ్ఞానం నేను పోతున్నాననేటువంటి భావనందు కనుక ఇది అజ్ఞానం కనుక పొయ్యేదెవరు వచ్చేదెవరు ఉండేదెవరు దీనికి సంబంధించినటువంటి జ్ఞానం నాకు పూర్ణంగా లేకపోవడం వల్ల నేను ఈ ప్రపంచంలో మరణిస్తూ అని అనుకుంటున్నాను గనక రుధిర్ కాబట్టి రుద్రహ ఇక్కడ దుఃఖం కాబట్టి హృదయతి సర్వం అంతకాలి అజ్ఞానం చేత ఇక్కడ దుఃఖపడుతూ ఉన్నాం మనం వాస్తవానికి ఆయన దుఃఖ కాదు ఆయన ధర్మం ఆయన చేస్తూ ఉన్నాడు ఎట్లయితే మనకు జన్మనిచ్చాడు అట్లాగే మనల్ని పోషించాడు ఎట్లాగైతే మనల్ని పోషించాడు అలాగే మనల్ని పట్టుపోతున్నాడు ఇది ధర్మం ఈ ధర్మం సృష్టిలో ఉంది నీకొక్కడి కోసమే వచ్చింది కాదు నిన్నొక్కనే తీసుకపోవడం లేదు నన్నొక్కడే తీసుకపోవడం లేదు మన తాత ముత్తాతలు కూడా పోయ్యారు వాళ్ళు పోయినప్పుడు సంతోషపడ్డాం ఎందుకని ఎఫ్డీళ్ళు వచ్చాయి కనుక మనం పోతామంటే బాధపడుతున్నాం అది తమాష కాబట్టి అవగాహన లేక మనం దుఃఖపడుతున్నామే గాని అజ్ఞానంతో మనం బాధపడుతున్నామే గానీ పరమాత్మ కారణం కాదు పరమేశ్వరుడు కారణం కాదు కాని ఆయన తీసుకుపోతూ ఉన్న సమయంలో బాధపడుతున్నాం గనక రుద్రహ రుధిర్ అయ్యా విష్ణువు కాదు ఇక్కడ కారణం ఎందుకంటే విష్ణు పోషించేవాడు మమ్మల్ని అయ్యా నిన్ను పోషించాల్సిన అవసరం లేదు నువ్వు రాని నువ్వు తీసుకుపోతున్నావు గనక ఈ దుఃఖానికి నువ్వే కారణం అంటే ఓకే పర్వాలేదు రుద్రహ రుదిర్ ధాతు కాబట్టి అశ్రు అందరూ కళ్ళు కళ్లంబడి నీళ్లు కారుస్తూ ఉన్నారు ఈ దుఃఖానికి రుద్రుడి కారణం ఇదొక అర్థం ఇంకోటి ఉంది రుదం ద్రావయతి ఇది రుద్ర ఇది రుదం ద్రావయతి అంటే ఏంటది దుఃఖం దుఃఖహేతుర్వా తద్ద్రావయతి ద్రవింపజేసేటువంటి వాడు దుఃఖాన్ని దుఃఖహేతువని సమూలంగా తుడిచిపెట్టేటువంటి వాడు నశింపజేసేటువంటి వాడు అంటే నీకు పరమానందాన్ని ఇచ్చేటువంటి వాడు గనక రుద్రహ ఇది ఇంకొక అర్థం కాబట్టి అశ్రు విమోచనే హృదిర్ ధాతువుల నుంచి తీసుకున్నప్పుడు అశ్రు విమోచనే అన్నప్పుడు హ్రోదయతి సర్వం అంతకాలి అనేది అర్థం చేసుకుంటూ వచ్చాం ఎందుకంటే చనిపోయేటప్పుడు అందరం ఏడుస్తున్నాం గనక ఇక నెక్స్ట్ ఏమిటంటే అందరినీ సంతృప్తిపరిచేవాడు కేవలం రుద్రహ అనే శబ్దానికి అదే గనక ఏడిపించేవాడు అర్థమైతే మనం ఓం నమో భగవతే రుద్రాయ అనౌం ఎందుకని మళ్ళీ ఏడిపిస్తావేమో ఓం నమో భగవతే శనేశ్వరాయ నై అంటామా అదే ఎందుకని వచ్చి కూర్చుంటాడు ఏమైనా భయం కాబట్టి శనిశ్వరుడికి నమస్కరించేటువంటి వాళ్ళని ఆయన ప్రార్థనలు చేసేవాళ్ళని ఎక్కడ చూడాల శని పట్టిన తప్ప కాబట్టి ఆయన ప్రార్థించాలంటే మనకేదైనా బట్టి ఉండాలి అందుకని వదిలిపోన ఆయనని ప్రార్థించాను అప్పుడు కూడా రమ్మని కాదు బొమ్మని కానీ ఇక్కడ దుఃఖం ఏదైతే ఉందో దుఃఖం దుఃఖహేతుర్వా అది అదం కలుగుతుంది అంటే దుఃఖ కారణం కాబట్టి మనకు దుఃఖాన్ని లేకుండా చేసేటువంటి వాడు నెంబర్ వన్